నమకమైన ప్రేమి కొందనాలు దేవా అది కాలు సమయంలో ప్రేమించి అనుపించండి ప్రేమ కొందనాలు ప్రేమిల పిండి రాజా బలహీన నమ్మకం తండ్రి మమ్మీ ఆధారపడుతుండగా మేము కురుకున్నాను గ్రహించండి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పెన్ననాలు ఇక రాన వారిని మీరు నడిపించండి కొడుకునాగ్రహించండి దేవ సమయం అంటే మీ కాదర్శంటే ఆశీర్వాదకరంగానో లాభదాయకంగా మాకు ప్రార్థిస్తున్నాం ప్రేమ పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఘనత ప్రభావం అడుగుతుండగా కృపణ అనుగ్రహించండి మమ్మల్ని తగ్గించుకుంటూ వారం మేము మా రక్షకుడు మా ప్రాము తండ్రి శ్యాం సార్ ఏమైనా ఒక పాట పడతారా సార్ సార్ పాట ఏదైనా ఒక పాట పడుతుంది సార్ పరిషుదనా ఎప్పుడు అది కస్తోత్రమే యేసు పరిషుదనా ఎప్పుడు అది క్రమే మేలైనామాము శక్తి కల్గి నటి నామిది ఇహపార రంగునా మేలైనామాము శక్తి కల్గి నటి నామిది పరిశుద్ధలు స్మిది పరిశుద్ధలు స్ మామిది ఏసు పరిశుద్ధ నామునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే సైతనన్ పాతమును జయించిన వీరత్వము గలనామామిది సైతానం తాతలమును జయించిన వీరత్వము గలనామామిది జయముందేదము ఈనామానా జయముందేదము ఈనామానా శుదనా ఎప్పుడు అధిక స్తోత్రోదనాదా కష్ట సమయా ఓ దాచు నడు పూనామామిది శోదనా గా కష్ట సమయాన చునడు పూనామామిది ఆటంకముతివేయూనామామిది ఆటంకముతివే యు నామామిది సుపరిశుదనామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ye suparishuddanamamunasu ye purva dikastrasme haleluya thank you brother lucas evanta 18 adhyayam lucas evanta 18 adhyayam madath vachanam and he speak a parable unto them to this end that men ought always to pray and not to faint men ought always to pray and not to faint thank you for listening vaaki an jeevinchi aashishinchi maa vinukello ee aashwaadam choamani maa praada samayam divisi mani anege kosam praada cheyataniki maa kichina ee samayam vachche ga undali tandi nischinchinaaatma kosam ayya tandi ena vaadhana paricheyalo aapu pravesham cheyisinaanduko ikkadu arnal edivarku mem chesina praadanal vere తండ్రి నేన ఈ లాక్డౌన్ లో మేము చేసే ప్రార్థన వేరే అయ్యా తండ్రి నేను అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ తండ్రి నేను మమ్మల్ని తండ్రి ప్రార్థన చేయడానికి మీరు ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో శాతం పెట్టే ఉన్నాయి అయిన తండ్రి ఆయన ప్రభా తండ్రి నీ ఆత్మ తండ్రి దసింబలాడి మమ్మల్ని తండ్రి గోదావరి మమ్మల్ని ప్రార్థన చేయటానికి తండ్రి ఆయన చేస్తున్నాని ఆత్మ కార్యం బట్టి ఎంతో వందనాలు జ్ఞాపేసుకుంటున్నాం మీ శిష్యుల కోసం మీరు చెప్పిన మాట తండ్రి ఆయన ఒక జామైన నా కోసం ప్రార్థన ప్రార్థనలో ఉండేరా అని అయ్యా తండ్రి ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రభా ఈ రోజు కూడా తండ్రి ఆ మాట పోలేదు ఈ రోజుకి తండ్రి ఆయన ఎన్నో పనులు కలిగి ఉంది ఎన్నో తండ్రి విశాల్లో తండ్రి నిన్న ప్రార్థన అనేక సార్లు మాకు తండ్రి మా శరీరము దీన్ని భారంగా తీసుకునేట్టుగా ఉంది కానీ అయ్యా ప్రోత్సాహంగా తండ్రి నేను ప్రాకులాడేగా ప్రాకులాడే విధంగా లేదు తండ్రి క్షమించి ప్రార్థిస్తూ తండ్రి నేను ఈ వాక్యం దానిస్తుండగా సహాయం చేయమని కేసుతో పెట్ట బహుళ వేడుకుంటున్నాం తండ్రి వాక్య భాగంగా గమనిస్తే వార్త పద్యముఖు అధ్యాయం మొదటి Men మెన్ always to pray and not to faint. If faint ఫెయింట్ అనే వర్డ్ నాట్ టు ఫెయింట్ నాట్ టు ఫెయింట్ అనేది ఏం చూపిస్తుంది అంటే దర్ ఇస్ సంథింగ్ టు ఫెయింట్ ఆల్సో ఫెయింట్ అవటానికి కూడా అంటే ఫెయింట్ అంటే నిజంగా ఫెయింట్ అని కాదు నిజాలు చెందుతాము లేకపోతే దానివల్ల సొమస్ ఇల్లిపోవటము ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ మనం ఏం చూస్తామంటే దాదాపు ఒక ఆరు ప్రాధన్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఒక్క ఈ ఒక్క అధ్యాయంలోనే సిక్స్ ప్రేయర్స్ ఉన్నాయి ఇక్కడ సిక్స్ ప్రేయర్స్ గానీ గమనిస్తే ఈ ఆరు ప్రాధన్లు ప్రభు ఏం చేశాడంటే ఒక్క మాట తోటి ఇక్కడ పరిశుభాత్మడు ఏం చేశాడంటే మెన్ ఆర్ట్ ఆల్వేస్ టు ప్రే నాట్ టు సెయింట్ రెండవ వర్షం నుంచి ఎనిమిదో వర్షం దాకా మనకి తెలిసిన వాక్య భాగం ఏంటంటే ఆ ఒక వివరాలు పోయి ఆ అక్కడున్న జడ్జిని అడగటం ఈ జడ్జు ఆ దేవుడికి భయపడని వ్యక్తి అంటే దేవుడు తెలుసు కానీ భయం లేదు దేవుడు తెలుసు ఆయనకి ఇచ్చిన ఒక బాధ్యత ఉన్నది అనే సంగతి తెలుసు ఆయనకి ఆ బాధ్యత ఆయన న్యాయం చేయటం అనేది ఆయనకు ఒక బాధ్యత దేవుడిచ్చాడు కాని దేవుడికి భయపడని వాడుగా ఉన్నాడు తర్వాత ఇక్కడ ఈ ఇట్లాంటి పేద విధోరాలకి సహాయపడని వాడుగా ఉన్నాడు అంటే పేదల దయ చూపించని వాడుగా ఉన్నాడు ఇది ఒక ప్రార్థన ఇక్కడ ఈ విధోరాలు ఆమె చేసిన ప్రయత్నం ఎలాంటి ప్రయత్నం ప్రార్థన అంటే ఆమె విసికించింది క్లియర్ గా చెప్తుంది మనుషుడికి భయపడి దేవుడికి భయ దేవుడిని రికార్డ్ చేయండి వర్స్ ఫోర్ ఐ దో ఐ ఫియర్ నాట్ గాడ్ నాట్ రిగార్డ్ మై అంటే అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని బెండ్ చేసింది ప్రేయర్ ఈ విధరాలు ప్రార్థన ఆయన్ని బెండ్ చేసింది అని అంటే ద పవర్ ఆఫ్ ప్రేయర్ సెకండ్ పార్ట్ comes in uh 7 and 8 was long and shall not god avenge his own elect which cried day and night unto him though he bare long with them though he bare long with them ante dantlo uh uh though he bare long with them yet there is a cry which cried day and night unto him divarathulu prarthan chese vallu unnaru devunni వాళ్ళు పక్షాన అంటున్నాడు వాళ్ళ ప్రార్థన చెప్తున్నాడు ఐ క్యాన్ యూ దట్ విల్ ఎవెన్ స్పీడ్ లో ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దిస్ డే అండ్ నైట్ ప్రేయర్ దివరాత్రులు చేసే ప్రార్థనకి ఆటంకం ఎవరంటే విశ్వాసం వాళ్ళ విశ్వాసమే వాళ్ళకి ఆటంకం వాళ్ళు జీవితం వాళ్ళు ఎవరు వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు దేవుని వెళ్ళలే ఎలెక్ట్ హిజ్ ఓన్ ఎలెక్ట్ డే అండ్ నైట్ ప్రార్థన చేస్తున్నారంట విశ్వాసం కొరత ఆటంకం ముందు దాంట్లో చూస్తేమో న్యాయాధిపతి ఆటంకం ఇక్కడ చూస్తేమో వీళ్ళలో ఉన్న విశ్వాసమే ఆటంకం పదో వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చం దాకా పరుసయుడు శంకరి ప్రార్థన పరుసయుడు శంకరి ప్రార్థనలో ఇక్కడ ఒకరి ఒకరికేమో సూపర్ కాంప్లెక్స్ ఇంకొకరికేమో ఆ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఒకరికేమో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఇంకొకేమో హయ్యర్ కాంప్లెక్స్ అనమాట సూపర్ సూపర్ కాంప్లెక్స్ వాళ్ళకి వాళ్ళకి అలాంటి నేను ఇంత స్థితిలో ఉన్నాను నేను అంటున్నాను వింటున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి చెప్పేవారుగా ఉంటారు ప్రార్థనలో ప్రార్థనలు మనుషులు చెప్పే బదులు మనుషులు చెప్పాల్సింది దేవుడికి ముందు దేవుడు చెప్తారు దేవుడు చెప్పేటప్పుడు ప్రమనుషులు వినాలన్నమాట ప్రార్థన ఓహో ఈయన ఏంటి ఇలా చేశాడు ఆయన నాకు నన్ను గురించి చేస్తున్నాడా నా గురించి చేస్తున్నాడు అయినా ఈయన ఈయన నాకేనా చెప్తున్నాడు ఆయన అలా చేశాడు ఈ పరిచయం ఎలా చేశాడంటే ఈ బయట ఉన్న వాడు వినాలన్నమాట ఈ ప్రార్థన పాపం ఏం చేసిందంటే వాటి పల్లెలు కన్విన్స్ చేసిందాన్ని ఎంత కన్విన్స్ చేసిందంటే వాడిని పాపం వాడు ఈ ప్రార్థన విని తర్వాత వాడు పాపం ఎంత దిగులు చెందాడంటే వాడు అయినా నేను ఆకాశం వైపు కూడా చూడటానికి యోగ్యని కాదు చెప్పేసి చాలా బాధపడి ఈ రూమ్ కొట్టుకుని ఏడ్చేడాడు రూమ్ కొట్టుకుని ఏడ్చేటాడు వీడి ఎలా ఉందంటే వాడిని కన్విన్స్ చేసింది కానీ వీడిని వీడు చేసినంత కరెక్టే కానీ వీడేం చేశాడంటే లెవెంత్ వర్స్ లో ఆ లాస్ట్ పార్ట్ చేయకుండా ఉండాల్సింది వీడు ఆర్ ఈవన్ యాజ్ దిస్ పబ్లిక్ అని వీడిలాగా నేను లేని ప్రభు అన్నాడు వాడిని చూపించి వాడు పాపం చాలా బాధపడ్డాడు ఎందుకంటే మాట్లాడేది దేవుడితో మాట్లాడుతున్నాడు వాడు చాలా ఎక్నాలజ్ చేశాడు అదే దేవుడితో మాట్లాడుతున్నాడు అనే సంగతి ఎక్నాలజ్ చేశాడు చాలా ఎక్నాలజ్ చేశాడు ఎక్నాలజ్ చేసి చాలా బాధపడ్డాడు అయ్యో ప్లవ ఏందయ్యా నేను అనేసి బాధపడి అనేక సార్లు ఇక్కడ ఏం చూపించబడుతుందంటే ఇలాంటి ప్రార్థన వరుస చేసే ప్రార్థన వీఆర్ టాకింగ్ టు గాడ్ నాట్ టు మ్యాన్ విఆర్ మేకింగ్ లా టు హియర్ నాట్ పీపుల్ టు హియర్ అనేది మర్చిపోతారు చాలా సార్లు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వ్యక్తి ఈ వ్యక్తి ప్రార్థన ఈయన జీవితంలో కన్విన్స్ చేసింది Bane undi, khani sthesh undi. Kani, ikan vachim en chapsu na te, our prayer, our prayer is something, I tell you, this man went down to his house justified ra rather than the other. Justified rather than the other. And for everyone that exalted himself shall, shall be abased and, shall, and he that humblet himself shall be exalted. God is very careful to exalt. God is very careful to, ఇది గాడ్ హూకు అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ప్రేయర్ ఎగ్జాల్స్ ప్రేయర్ హంబుల్స్ ప్రార్థన హెచ్చిస్తుంది ప్రార్థన మంచిని ఆ కృంగ తీస్తుంది కూడా అంటే ఆయన సన్నిధిలో మనకి అంటే ప్రార్థనకి మనం ప్రార్థన కోసం పోయింది ఏమిటి దేవుడి దగ్గర దయ పొందడానికి పోయామా లేకపోతే మనల్ని మనం చింతపరచుకోవడానికి కోసం పోయామా అంటే కాదు కదా ఇది మనము ఆలోచించాల్సిన విషయం పిల్లలు తీసుకొచ్చి ఏ స్టోర్ దగ్గర పాద చేయడానికి తీసుకొని వచ్చారు పదిహేను అధ్యాయ వచ్చిన పదిహేడవ వచ్చిన చూస్తే ఇక్కడ పిల్లల్ని ఎవరు ఆటంకిస్తున్నారంటే శిష్యులే ఆశ్చర్యం ఇదే అనేక నేను కూడా నా పరిచర్ జీవితంలో నేను చూసాను పిల్లల పరిచయం ఎక్కడ నేను చేయబోతే చాలా మంది ఆటంకిచ్చారు నేను చాలా చాలా వదిలే అవసరం లేదు వాళ్ళ చాక్లెట్లు చాక్లెట్లు ఇచ్చి పంపించేద్దాం వాళ్ళని వాళ్ళని చాక్లెట్లు ఇచ్చి పంపించేద్దాం వాళ్ళని అసలు అసలు పిల్లలకు ఉన్న పవర్ పిల్లలు జీవితంలో పిల్లల హృదయాల్లో వచ్చే ఏమంటారు రికార్డింగ్ వాళ్ళ మెమరీ అనేది ఇట్స్ వెరీ గ్రేట్ యాక్చువల్ పది మంది పెద్ద వాళ్ళు ఉన్నారంటే వాక్యం చెప్తే పది మందిలో నలుగు నిధులు అలాంటి పరిస్థితి లోకం వాక్యం విన్నట్టుగా ఉంటారు అల్లుల్లిగా ఆమెను అంటారు ఆమెను కాలు కా అంటారు దాని తర్వాత నిద్రపోతుంటారు కానీ ఇక్కడ చూస్తే ఈ పిల్లల్ని ఆటంకిస్తే ప్రభుత్వం సఫర్లీ తెలిసి దాని టు కమన్ టు మీ పర్మిట్ దెమ్ నాట్ పవర్ ఆఫ్ సచ్ంగ్ ఆఫ్ సచ్ంగ్డమ్ పిల్లల్ని మాదిరిగా చూపించారు ఈ పిల్లల్ని మాదిరిగా చూపించారు తల్లిదండ్రుల్ని ఆటంకించారు వీళ్ళు తల్లిదండ్రులు ఆటంకించారు తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిని ఏం కోరుకున్నారంటే వేరే ఇంకా చూడవచ్చు మేము ఈ మార్క్ నైన్టీ మాథ్యూ నైన్టీన్ లో మనం మార్చి మార్క్ టెన్ లో చూడొచ్చు మనం ఇదే ఇదే సన్నివేశం కూడా ఉంది అక్కడ మనం ఏం చూడొచ్చు అంటే ద పేరెంట్స్ ఎక్స్పెక్టెడ్ జీసస్ టు లేడౌన్ దేర్ హ్యాండ్స్ ఆన్ దేర్ చిల్డ్రన్ లేడౌన్ దర్ హ్యాండ్స్ లేడౌన్ దేర్ హ్యాండ్స్ ఇక్కడ ఏం అంటే దట్ హీ వుడ్ టచ్ దెమ్ ఇక్కడ పదిహేను వచ్చింది టచ్ చేస్తే చాలా కోరుకున్నారంట వాళ్ళు పేరెంట్స్ పాప్రభు తాకిడు కావాలంట ఇంత గొప్ప విషయం కదా ఇలాంటి ప్రార్థన ఇది ఎవ్రీ parents should have this thought every parents should have this prayer i want my child to be touched by my god god lord touch my child parents varadana kanu varadana koru vitikistunna adhi urunarule isshule this is water you see here inga if we if we come to chakra uh, was 28 inch kada chuste 28 ki mundu 18 to 27 akado no? oka రూలర్ ఉన్నాడు రూలర్ బుక్ కమ్స్ అండ్ టాక్స్ విత్ జీసస్ యంగ్ రూలర్ అండ్ పర్లోక రాజ్యం సో ఇవన్నీ ఇవన్నీ వేయిన తర్వాత ప్రభు వాడు ఏసు ప్రభుని ధనవంతు అంది వాడు వెనక వెళ్ళిపోతారు బాధపడి ఇరవై మూడవ వచ్చిన చూస్తే ఏసు ప్రభు చెప్తాడు అర్లోక రాజ్యంలో ఎంటర్ అవటం ఎంత అసాధ్యము ఇది ఒక ఒంటి పెద్ద సూది పెద్ద ఒంటి వెళ్ళిపోతుంది కాని ధనికుడు ఇరవై ఐదో అధ్యాయం వచ్చినంలో Then you could do part of Rajan and Trotto, it's a very, uh, it's not so easy and it's difficult and just so. And then, here, here, there's another prayer here. Peter, you put the challenge before the Lord. Lord, we have left all and followed Thee. Verse 28. We have left all. And we have left all. And we have left all. Yes, we have left all and followed Thee. Come on, come on. There is no man that has left the house and parents or brethren or wives or uh, children uh, uh, for the kingdom of God's sake. Come on Peter, we, many times our testimony is not right. We say something but it doesn't, uh, we don't know that God hears our testimony. We think that only people hear our testimony. Manushreya manu pra, manu hakshya vintam puttangan, di olgur vintnana sangal machupo samana. The Lord is very careful, very sharp. Hey, come on Peter. I also keep telling people, you know, I go there, I go here, I am in situation and a means situation and I have to say that. I think that's what God has to say. Hey, what do I say? I have to say, what do I say? What do I say, what do I say, what do I say? What do I say? What do I say? What do I say? What do I say? I have to say, what do I say? Nothing. I feel that I have done something, but uh, In fact, uh, I have done nothing, Lord. Peter ki deva-kapa-vishma. In this prayer, Peter is asking the Lord, Lord, what is that when I follow you? In any vision you say, what is that I follow you? Yeh naa-kicce the moon. Prabhupada, who shall not receive manifold more in this present time and in the world to come, life everlasting. Ravai Rosam, Lord, you will get great things. Not small things, idiyagadu, you will get great things. ఆవే దోసులనికు ఈ ఈ లోక ఇలా న న అతో వచ్చి పెట్టే వాళ్ళని కోసో ఈ ట్యాగ్オン చేసే వాళ్ళు ఏం ప్రోబన అడుగుతారా ఎ కమ్ ఆన్ ఐ విల్ గివ్ ఇట్ ఇన్ దిస్ ప్రెసెంట్ టైం ఇప్పుడు ఇస్తా నేను రావన లోకంలో కూడా నేను ఇస్తాను టు డబుల్ బ్లెస్సింగ్స్ టు గాడ్స్ చిల్డ్రన్ Who follow and sacrifice for this name sake a double blessing god gives a blessing which which he proves in this world and a blessing which is concealed which he is going to be in the coming world both things okay one is concealed the other one is very open to this in the even in the flesh he wants to show he wants to prove on coming to the last prayer of this chapter this unlast prayer we get and this prayer is a great prayer ee prarthana gopala prarthana elanti prarthana ante 35 vachanam unchi నలభై మూడు దాకా ఇక్కడ ఆ బర్త్ మైర్స్ దింగ్ బర్త్మైస్ కు ఏ దారిలో ఉన్న ఈ బర్త్మ ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాడు గుడివాడిగా ఉండి మనకు తెలిసిన భాగమే దెన్ హీస్ క్రైంగ్ అవుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సైస్ హు ఆర్ట్ హిస్ ఫాలోవర్స్ ఎసరు ఫాలోవర్స్ ఎవరండి ఇక్కడ మనం కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాటి చూస్తే ఎక్కడెక్కడ దేవుని ఫాలోవర్స్ ఎట్లాంటి ఫాలోవర్స్ ఉన్నారో మనం మనకు గ్రహించేస్తున్నాం క్యాచ్ చేస్తున్నాం ఈ ఫాలోవర్సే ది ఆశ టు కీప్ పాయింట్ ప్రార్థాన్ని గర్దిస్తున్నారండి ఎంత దౌర్భాగ్యులు చూడలేదు ప్రార్థని గర్దిస్తారా ఆ పొగం వాడు వాడు వాడు వాడు ఎలిగి ప్రార్థన చేస్తుంటే ప్రభా ఆ పొగ వాడిని వాడి బాబా ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఒకసారి చూడు ప్రభా వాడిని ఎంత బాగా భరిచింద ప్రభు అని ప్రభావ ఇట్లారా <mile> and luck only baba drugo propo video propo vid par the is proba and at jeech kada pan chestaga vani kisku yesro the luck ochhi aha vani od musko matna vani od musko matna vaade satta kya ke inkova and days that went before him reviewed him that he should not hold his speech but he cried so much, much, more. Him, him peace, cried so much the more thou son of david have mercy on me what a prayer what each prayer if we can uh, if we can put all the prayers aside and all the uh, oppositions what they face at one side any of pakavi of pakadi pete we will understand what is our part it said just prayana vai chestemo manu devu nerpistha prayana ilanti prayana nerpisthunnaru ante eddagaka eddagakani prayana eddagakani prayana nerpisthunnaru paapalu okkone prayana nerpisthunnaru మన పిల్లల పట్ల దయ చూపించే ప్రార్థన నేర్పిస్తున్నాడు ఆయన వెంబడించేటప్పుడు ఆయన ఆయన ఆయన గొప్ప విషయాలు ఇస్తాడని చెప్పి వాగ్దానంతో కూర్చున్న ప్రార్థన నేర్పిస్తున్నాడు ఎంత ఆటంకం వచ్చినా దేవుని బిడలు కాదు ఎవరు ఆటంకం కూడా దేవుడు మన మన విశ్వాసం చొప్పున మనల్ని ఆదరించే అని అని ఇంకా ఇదే కాకుండా ఆ విశ్వాసంలో కొరత ఉండిన దివారాతులు ప్రార్థన చేసినప్పుడు ఆ ఈ ప్రార్థనని ప్రభు ఆలకించేవాడుగా ఉన్నాడు దాని జవాబు విశ్వాసం మనకి తక్కు ఉండినా కూడా ఏడవచ్చిన ప్రకారంగా ఆయన మనకి జవాబిచ్చేవాడుగా ఉన్నాడని కాదు ఆటంకాలుగా గమనిస్తే తెలిసి దేవుని భయం లేని మనుషులు ఉన్నారు స్వనీతి కలిగిన మనుషులు ఉన్నారు పరిచయలే దేవుని బిళ్ళ పిల్లలు పరిచ ఆటంక కలిగిన మనుషులు ఉన్నారు దేవుని ప్రభు మనకి ఈ లోకంలో ఆయన వెంబడించడం వల్ల ఆయన మన దీవించేవాడుగా ఉన్నాడని అవిశ్వాసంతో డౌట్ తోటి వెంబడించేవాడుగా ఏంటి అంటే సవాల్ తోటి అంటే అలాంటి ఆర్గ్యుమెంట్ తోటి వెంబడించే వాళ్ళు ఉన్నారు దేవుని ప్రజల్ని ప్రార్థిస్తుంటే పరిచర్యలో ఎట్లాంటి ఆటంకం అంటే ఆటింగ్ నుంచి వస్తే భయంకరమైన ఆటంకాలు ఆటంకమైన మనుషులు వీళ్ళు వాళ్ళు ప్రాధి అంటే దిక్కు లేని వారికి పనికొచ్చేవాళ్ళు కాదు దిక్కు వారికి ఆటంకం అది మొదటి భాగంలో చూస్తాము ఆఖరి భాగంలో అక్కడ విధవరాలు ఇక్కడ గుడ్డివాడు దేవుని పెట్టు జీవితంలో ఒకవేళ ఈ భాగంలో ఉన్నామా మనము తర్దికోవాలి ఆ భాగంలో ఉన్నామా ఇంకా ప్రార్థన చేయాలి దేవుడు తన వాక్యాన్ని జీవించండి కాబట్టి హలో ప్రైతుల చెప్ప ఈ రోజు థ్యాంక్స్ ఫర్ గివింగ్ లాగా పెట్టుకుంటే పోతు మంది జాయిన్ అయ్యారు సార్ చంద్రశేఖర్ సార్ ఎప్పుడైనా సార్ మన భాస్కర్ సారు శామ్ సారు నేను విజయ్ గారు జాయిన్ అయ్యారు సార్ విజయ్ గారు సిక్స్ మెంబర్స్ ఉన్నా సార్ హలో హలోదర్ మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు సార్ ఎవరు మాట్లాడుతున్నారు ఓకే సార్ అయితే నాది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ నాది పర్సనల్ గా నేను నాకు డాక్టర్ చిన్న మైనర్ సర్జరీ చేయాలని చెప్పి అన్నారు సార్ వెరి అనే దాని గురించి చేయాలని చెప్పారు మెరికో సిల్ అనే దాని గురించి చెప్పారు అది జస్ట్ చిన్న ఆపరేషన్ అండి చేసిన తర్వాత వన్ డే గానీ టూ డేస్ గానీ వెయిట్ చేసి పంపించేస్తాను తర్వాత ఒక వన్ వీక్ మీరు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు దానికి యాక్చువల్ గా నేను ముందు దానికి ముందు వీళ్ళున్నంత వరకు ఎక్కువ సమయం ప్రార్థనలోనే గడపాలి అన్న ఆలోచనతో ఇంతకు ముందు ఒక ఫైవ్ డేస్ ప్రేయర్ లో ఉండొచ్చాను ఆ తర్వాత ఒక త్రీ డేస్ మళ్ళీ నిన్న త్రీ డేస్ టూ డేస్ పాస్టింగ్ ప్రేయర్ తో ఉండి మొత్తం త్రీ డేస్ ప్రేయర్ లోనే ఉన్నాను సార్ ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు అడిగారు ఎప్పుడెళ్తావు అబ్బాయి హాస్పిటల్కి ఎప్పుడెళ్తావు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకుంటాం దేవుని చిత్తం ఎట్లా జరుగుతుంది ఆపరేషన్ చేయించుకుంటేనే మంచిదని ఒకళ్ళు ఇద్దరు చెప్పారు దానివల్ల పెద్ద ప్రమాదం కూడా ఉండదు కాబట్టి చేయించుకోమని అన్నారు సార్ ఏదైనా దేవుని చిత్తం కాబట్టి నా గురించి కూడా మీరు ప్రకృతిగా మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ లో నా గురించి కూడా ప్రేయర్ చేయాలి అది కాకుండా ఈ రోజు ఏంటంటే వన్ ఫిఫ్టీ నూట యాభై రోజులు ఇప్పటికి మనం మార్చి నెల ట్వంటీ సెకండ్ ను ట్వంటీ స్టార్ట్ చేసినట్టున్నాం సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అవుతుందా సార్ చంద్రశేఖర్ సార్ ఈ రోజుతో ఫైవ్ మంత్స్ అండి అవును అది అదే కంప్లీట్ అవుతున్నట్టు సార్ ఫిఫ్త్ మంత్ ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ థర్డ్ నుంచి అవును సార్ అవును ట్వంటీ సెవెంత్ అనుకుంటా ట్వంటీ ఏదో కొద్ది ఫిఫ్త్ మంత్ నడుస్తుంది నేను థర్డ్ డే జాయిన్ అయ్యాను బ్రదర్ నేను థర్డ్ డే జాయినా థర్డ్ డే జాయిన్ అయ్యాను భాస్కర్ జాయిన్ చేశాను థర్డ్ డే అట్లా ప్రార్థన చేద్దాం సార్ ఫస్ట్ మీరు జైలు సార్ చేస్తారు సాంసార్ స్టార్ట్ చేస్తారు ఓకే బ్రదర్ సరే తండ్రి నందేవా మాకు ఇచ్చిన సమయం మీటింగ్ వందలు తెలుస్తున్నాం తండ్రి నేను ప్రార్థనా మెన్ మెన్ ఆర్ ఆల్వేస్ ఆర్ టు ప్రే అని నాట్ టు ఫెయింట్ అని అయ్యా తండ్రి ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా ప్రతి ఆటంకంలో తండ్రి ఆయన ప్రభా అవతల ఉన్న వ్యక్తిలో ఉన్న ప్రభావ అవతల పరిస్థితుల్లో ఎన్ని రకాల పరిస్థితులు ఎదుర్కొన్నా తండ్రి ప్రార్థన వదలకూడదని తండ్రి ఎడక ప్రార్థన చేయాలని మాకు గొప్ప సత్యం పెట్టిన తో ఉన్నాలు అయ్యా తండ్రి నీ పురుషుల రాసిన ఉద్దేశం బట్టి మా జీవితం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు తండ్రి నేను నూట యాభై రోజుగా తండ్రి నేను ఆరాధించి కొనియాడుతూ నీ సేవకులతో కలిసి నీ బిడ్డలతో చేయడానికి ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో తండ్రి వన్ డేస్ తండ్రి ఎట్ట గడిచిపోయినవి మాకు తెలియదు అయ్యా మధ్యలో కొన్ని రోజులు తండ్రి ఆయన తండ్రి నువ్వు బట్టి నీకు ఎంతో వందనాలు నీకే స్థులు చెల్లిస్తున్నాను ప్రభావం చంద్రశేఖర్ బట్టి వందనాలు తండ్రి సంఘం దాసుని వాడుకొని వర్తమానాలతోటి మమ్మల్ని పోషించినందుకు నీకు ఎంతో వదన ఆచరిస్తున్నాము చక్రవర్తిని కూడా విధంగా తండ్రి వాడుకొని ఎంతో ప్రోత్సాహకరంగా తండ్రి ఈ దాసుని తండ్రి మా ఉంచినందుకు నీకు ఎంతో వదనాలు తండ్రి ప్రార్థనలో ప్రభా తండ్రి ఆయన ప్రభావ స్టార్టింగ్ లో మాకు ఫోన్ చేసి ప్రభా తను తీసుకుంటున్న బట్టి తన జీవించి ఆశీర్దించి తనకున్న తండ్రి అవసరాల గురించి ప్రార్థిస్తూ ఆపరేషన్ విషయంలో ప్రభావం మీకు సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా తండ్రి ఆరాధించి కొనియాడుతూ అయ్యా తండ్రి భాస్కర్ బట్టి వదనాలు తండ్రి రాసు గొప్పగా వాడుకున్నారు అనేకల్ని తండ్రి ఆయన ప్రోత్సహించడానికి ప్రభా తండ్రి ఆయన ఈ ప్రార్థన ప్రభా తండ్రి ప్రోత్సహించడానికి తండ్రి తన సాధనంగా వాడుకున్నందుకు ఎంతో వదనాలు ఇంతే కాకుండా ఎన్నో విషయాల్లో ప్రభా తండ్రి ఆయన ప్రభావల కూలీలు దగ్గర పోయి పరిచయం అయ్యా తండ్రి ఆయన ఆ రీతిగా తండ్రి ప్రభా తండ్రి ఓల్డ్ ఏజ్ హోమ్స్ పోయి తండ్రి పరిచయం చేయడానికి ప్రభావితిగా తండ్రి ఆయన అనేకమైన పరిచయలు ప్రభావం మీరు ప్రభావ తండ్రి ప్రోత్సాహకరంగా అవుట్ రీచ్ లో కూడా మీరు ప్రోత్సాహకరంగా వాడుతున్నందుకు ఇప్పుడు దాకా తండ్రి ఈ నూట రోజుల్లో కూడా మధ్య మధ్యలో మీరు అనేకమైన పరిచయలు మీరు వాడుతున్నందుకు తండ్రి ఆయన అనేకని తండ్రి వాడుబడిన సహాయం చేసినందుకు కూడా ఇది వందనాలు తెలుస్తున్నాం అభిప్రాయం బట్టి వందనాలు ప్రభుత్వ రాసుని కూడా మీరు తండ్రి వర్తమానాల ద్వారా ప్రభావిని మీరు వాడుకున్నందుకు తండ్రి ఇచ్చిన సమయం బట్టి నీకెంతో వదనాలు నీకే స్థుత్ చెల్లిస్తున్నాం తండ్రి నేను ప్రభా తండ్రి మంచి కోవర్కర్ గా తను ఉంచినందుకు నీకెంతో వదనాలు నీకే చెల్లిస్తున్నాం అదే రీతిగా తండ్రి దాసుడు విజయ బట్టి వదనాలు నీ దాసుడు ప్రభా తండ్రి బాగు చేశారు ఆ ప్రార్థనలు ఆలకించారు నీకెంతో వదనాలు తండ్రి తన కోసం వచ్చేసిన అనేకులు తీసే ప్రార్థన వాళ్ళందరికీ వాళ్ళ దీవుని దయచేయమని ప్రభా తండ్రి నేను తిరిగి డ్యూటీలోకి తండ్రి జాయిన్ అవడానికి కాల్సిన కృపద ఇచ్చేసారు భారీ పట్ల మీరు దయ చూపించినందుకు నీకు కొంత వందనాలు ప్రభావ ఇంతే కాకుండా తండ్రి ఆయన ప్రభావ ఏ రీతిగా తండ్రి ప్రభా తండ్రి ఇంకా ప్రభా నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేసి నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి మీరే సహాయం చేసి అయ్యా తండ్రి ఇంతేకాదు ప్రభా తండ్రి నేన ప్రభా బ్రదర్ రవి భటి నీకు వననాలు మీరు ఆస్తుని మీరు వాడుతున్నాం తింటుపక్ష నీకు నీకే స్కృతులు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఇంతేకాదు ప్రభా తండ్రి నీ బిడ్డలని మీరే నశం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి నీకు చూపించి నడిపించండి ప్రభావ తండ్రి నేనని వందలు చెల్లిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి కృప్తు చూపించండి అయ్యా తండ్రి నేనా వంద నాలుగు సుఖలు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి నేను ఈ సమయంలో ప్రభావ తండ్రి నేనా నీ కోసం నీ సేవకుల కోసం తండ్రి నేనా పెద్ద పప్పు నేనా పెద్ద సంపత్ తండ్రి నేనా ఈ రీతిగా తండ్రి నాని సేవకుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి నా వీలందరూ కూడా మీరు గొప్పగా వాడుతుంటారు రెండు సింస్ తన మంచి ప్రోత్సాహంగా మా మధ్య ఉంచారు తన మంచి పాటల ద్వారా తను ఆరాధించడానికి సాధనంగా వాడుకున్నారు ఇదే కాదు ప్రభా తండ్రి నెనఅట్ రీచ్ ప్రభా తండ్రి నెన వాళ్ళ కూలీల దగ్గర పనిచేయడానికి కూడా ప్రభా ని మా మధ్య సాధనంగా వాడుకున్నందుకు కూడా నిర్వహాలు దాన్ని వ్యక్తిగతంగా కూడా చేసుకున్న పరిచయ ప్రభా భద్రాచారం గెలుపు మీరు సహాయం చేయండి ఆ పరిచర్లో తోడే ఉండండి ప్రభా ఆయనతో పోటీ పోతున్నా సేవ సేవకుని కూడా ప్రభా మీరే గొప్పగా వాడుకోండి వాళ్ళు పోతున్న మార్గం సహాయం చేయండి గొప్పగా వాడుకోండి మహిమ పొందండి తండ్రి ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రీతిగా తండ్రి నేను ఆ ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు ఆ పరిచయం అంతలో నీ నడిపింపు నీ కాపుదల తండ్రి నీ ఉన్నతమైన ఉద్దేశం బట్టి నీకు వందాలు స్థుతులు చెల్లిస్తూ మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందలు ప్రభు నీకే స్థుతించి గనపరుస్తూ ఈ రీతిగా తండ్రి ఆయన ఈ సేవకులందరి కోసం వందలు చెల్లిస్తూ ఏ ప్రభు కేటా బహుమైన వేడుకుంటున్నాం తండ్రి పరిశుధిరా పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ నమ్ముఖం కలిగిన మా ప్రియా పనుల గుప్తరీ అయ్యా నీ నామానికి ఎంతో వందనాల స్తోత్రాలు ప్రభా అయ్యా ఎందుకోనైనా ఈ లాక్ డౌన్ లో ప్రభా నూట యాభై రోజులు ప్రభా అకరంగాను అయ్యా నీకు ప్రభావిత భక్తిగా ప్రభా అయ్యా ప్రేమతో ప్రభా ఇంతకాలం నడిపించినందుకు మీకు ఎంతో వంద నాలుగు స్తోత్ర ప్రభా ప్రతి దినం ప్రభా అయ్యా మీరు వాక్యంతో మమ్మల్ని బలపరచారుదేవా ప్రభా మా జీవితాన్ని సరిచేశారు ప్రభా మీకు ఎంతో వంద అయ్యా మేము ప్రార్థించగా ప్రభా అనేకమైనటువంటి ప్రార్థనా అంశాలు ప్రభా ఈ నూట యాభై రోజులు ప్రార్థించగా ప్రభా అతి కొద్ది రోజుల్లోనే ప్రభావన్నిటి మీద ప్రభా విజయాన్ని అనుగ్రహించారు ముఖ్యంగా ప్రభా కరోనా బాధితులు పడినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభా అార్థించినప్పుడు మీరు స్వస్థతను అనుగ్రహించారు దేవానికి ఎంతో వందన్నారు ప్రభా ఆ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభా అతో ఉన్నప్పుడు ప్రభా ప్రార్థన అయ్యా మీరు దర్శించారు ప్రభా అంతో వందనాలు ముట్టారు స్వస్థపరిచారు ప్రభా ప్రభా మరి ఇదంతా కూడా మీకు మహిమకర్మ గాని మీరు నడిపించుకున్నారు మీకెంతో వందనాలు స్థూతులు స్తో ప్రభా అయినా ఈ రోజు కూడా విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ఈ రోజు కూడా వాక్యం ప్రభా నూట రోజు సందర్భంగా విత్తబడినటువంటి వాక్యం ప్రభా ఎడతెగక అనుభా మీరు ప్రార్థించమని చెప్పారు తండ్రి ప్రార్థనా శక్తి గురించి ప్రార్థన బలము గురించి ప్రభా ఈ రోజు మరి ఒకసారి మీ లెక్క ద్వారా గుర్తు చేసిన విధానాన్ని బట్టి మీకు పొందున్నారు ప్రభా ప్రార్థనలో ఉన్న గొప్పతనం గురించి మీరు చెప్పారు తండ్రి పాత నిబంధన కాలంలో పడిపోయిన ప్రాకారాలు నిలపడానికి ప్రార్థన సహకారంగా మారి తండ్రి అయ్యా ఇదిగోనైనా ప్రభా అంతే కద గాని అనేక యుద్ధాల్లో ప్రభా అయా గెలవడానికి ప్రభా అయా నీ ప్రార్థన ప్రభా నీతో చేసుకున్న వడంబడిక వారిని గెలిపించింది తండ్రి అయా సూర్యుని చంద్రుని ఆపగలిగింది ప్రభా నీ ప్రార్థన అయా మరి నూతన నిబంధనలో కూడా ప్రభా శాతాన్ని ప్రభా అయా అయా శాతాన్ని ప్రభా బెదిరించడానికి ప్రార్థన చేయమని చెప్పారు తండ్రి నిత్యము చేయమని చెప్పారు తండ్రి ప్రభా అలయ్య ఎడతగక మూలుగుతూ ప్రార్థన చేయమని చెప్పారు తండ్రి అయా ప్రార్థన మా జీవితాలను మీరు అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రభా ఎదుగా ముఖ్యంగా ఈ పరిచర్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఇంకనూ ప్రభా అూ భక్తిలోను అయ్యా మరి వాకి ధ్యానంలోను మేము దినదిన అభివృద్ధి చెంది అయా మా నామ మహిమార్థమైన ప్రభా జీవించడానికి మీరు సహాయకులుగా ఉన్నందుకు మీకు ఎంతో వంద నూట రోజులు నడిపించారు అయ్యా అయా ఇంక మీద కూడా మీరు అలాగే నడిపించండి ఆసక్తి కోల్పోకుండా మేమందరం ప్రభా జారిపోకుండా అయ్యా అయా మళ్లీ తిరిగి మీ సన్నిహిత ప్రభా ఎంతో ఆసక్తితో ప్రభా అయా మరి ఇవన్నిటిని కూడా ఆపేక్షించభ అయా మీరు ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా అయా ఇదిగొన్నైనా మరి ఈ భారాన్ని మొట్టమొదటిగా ప్రభా అయా మరి మీ కుమారుడు సార్ ద్వారా ప్రభా అ మీరు ఈ భారాన్ని తెలియజేసి చంద్రశేఖర్ సార్ ద్వారా వాక్యంతో బలపరిపించి ప్రభా అనేకులు ప్రభావ మన ఎఫ్ఐఎం సార్ తండ్రి ఆయన కూడా ఎన్నో మంచి వాక్యంతో శ్యామ్ సార్ వాక్యంతో తండ్రి రవి బ్రదర్ వాక్యంతో అనేక సార్లు వీళ్ళందరి ద్వారా మీరు ప్రభా అంచారు మాట్లాడారు ఆదరించారు తండ్రి కరికరించారు మీకెంతో వందనాలు అయా స్వస్థతను అనుగ్రహించారు అయ్యా మీరు జీవించినప్పుడు కూడా ప్రభా ప్రభా ప్రార్థనలో ప్రభా అనేక ఏకాంత ప్రార్థనలోకి వెళ్లారు కొండమేద ప్రాంతంలోకి వెళ్లారు అరణ్యంలో ప్రార్థనకి వెళ్లారు తండ్రి అనేకమైనటువంటి స్వస్థత వరాలని స్వస్థతను ఇచ్చేస్తూ స్వస్థత ఇస్తూ ప్రభా వాక్యాన్ని వాక్యాన్ని ప్రభా మీరు పంచుతూ అయా మీరు ప్రార్థిస్తూ వెళ్లారు తండ్రి అయా మీ గుణం మాలో కూడా ఉంచి ప్రభావ ఇదే విషయాల్లో ప్రభావ ఇన్ని రకాలుగా మేము కూడా మా జీవితాన్ని జీవిస్తూ మీకు ఆదర్శంగా ప్రభా అనేకులకు మాదిరిగాను అయా మీకు నమ్మకంగా జీవించడానికి మీ రూపను అనుగ్రహించమని అటు ధనంతో అటు కాపుదాలతో మమ్మల్ని అందరూ ఈ పరిచేరిలో ఉన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని మీ పాత్ర తీసుకుని రాగా ప్రభా మీరు దర్శించండి సాధారణ సోదరుల నుంచి వేదల నుంచి ఆయా ఇబ్బందుల నుంచి ప్రభా మీరు తప్పించండి ఆయా విశ్వాసంతో ఇంకా ముందుకు వెళ్లడానికి మాకు కలిగిందని పట్టుకుని గురియోద్దు పరిగెత్తడానికి అటు ప్రభుత్వం మమ్మల్ని మీ కాపుదాల నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లమని మీ మనవలన్నీ మీ రాజ్యంలో చేర్చుకున్న ప్రతిఫలం తెచ్చేయమని గొప్ప దేవ శివశక్తి సంప్రదా మోహన్ దేవ మా ప్రియ పరులకు తండ్రి పరిశుద్ధి కృపమైన గడిచిన కాలంతో కాపానైనా కృప మమ్మల్ని భద్రపరచుకునైనా కృపడి కృత్ర అనుగ్రహిస్తూ ఇంతకాలం వరకు ప్రభు మన మీకు అన్నా ప్రభావ మీటింగ్ ఆరంభం నుంచి ఇప్పటికీ ఈ వరకు ప్రభావ ఎన్నెన్నో విషయాలు ప్రబంధులు మాత్రం మాట్లాడిన ప్రభావ ఒక్కొక్క రీతిగా ప్రబంధులు మాట్లాడిన ప్రభావం వందా ప్రభావ నాదేవ ప్రతి వాక్యాల ప్రభావ నా తండ్రి ఎన్ని విషయాలు నేర్చుకోగలిన ప్రభావ మీ వాక్యం ద్వారా మీ గడల ద్వారా తండ్రికి వంద ప్రభా నా దేవ నా ప్రభానికి స్తోదమైన ప్రభావ దేవ ఇసు వాక్యాల ప్రభావం అర్థం చేసుకోవాలా మా దీపం మర్చిపోకుండా ప్రభావ మేము వినివారు మాత్రమే ఉండగా మమ్మల్ని మోసించుకోకుండా ప్రభావ వాక్యం ప్రకారం ప్రవర్తించాలా ప్రతి వాక్యం స్వీకరించి ఆర్థిక రావాలి అనేక ప్రకటించారు ప్రభుత్వం అందుకోవడంతో ప్రభావం అతను మాట్లాడుతున్నారు ఆరోగ్య కూడా దానికి దృక్ప్రదం మీకు వందలు ఇస్తే మీటింగ్ అంటే నడిపి వంద కృతజ్ఞతలు తర్వాత రోజు నూట యాభై రోజుల ప్రభావం అతని వరకు మీరు నడిపించినయన ఇక ముందు కూడా ప్రభావ ఇంకా ఎన్నెన్న విషయాల మీరు వెళ్తారో మాట్లాడండి మా బయలుపరిచి ఆరోగ్యం ఇంత ముందు కొనసాగించడం తర్వాత అన్ని కొన్ని విషయాలు మాకు బయలుపరచుని దాని ప్రతిని ఆసక్తి కలిసి ముందుకు పోలనే సహాయపడండి నా దేవ్రవ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడడానికి వంద నా దేవ ప్రతి వాక్యం జాగ్రత్తలు పరిశీలించుకుని మన ప్రకారం సహాయపడండి నా దేవైన సిద్ధపడి అనేకులని సిద్ధపరచాలా అనేకులు ప్రభావితి వాత్యని ప్రకటించాలా దానికి బిడలతో మమ్మల్ని తయారు చేయండి అది వందం చక్కటి బయలుసారి జాతర చేసుకుని ప్రభావ ఆ కలువరిశిలో మీరు పెరిగిన గాయల కథ పెళ్లి ప్రభావానికి వందాక సంపదలు సాధిస్తున్నాముగా ప్రాణాలు గడ్డించిన ప్రభావ సద్య వీక్షణిస్తున్నావా ఆయన మీ కప్పు చేసిన ప్రభావాస్తున్నా నడిపించండి ప్రభావత మీ నుండి రావాలైతే ప్రభావం ప్రభావా నడిపించడం మీరే బయలుపరిచి మాట్లాడాలి ప్రభావ ఆత్మకే సాయంత్రం ఆరోగ్య ప్రాంతం తన కుటుంబాన్ని మందు డాడీ ఒక సేవలు బలంగా వాడుకుంటారు ప్రతి చోట మీరు ఒక వెలుగులాగా తయారు చేసుకుంటావా అన్నింటిలో వెలుగులో నడిపించే విధంగా అభిషేకించి బయలుపరచుకురావా తనకు ఆసక్తి కానీ ఆసక్తి ఇంకా రెట్టించాలి సంపూర్ణంగా తయారు చేయడం ఆధిత మన నాకు మాకు ఆయన గ్రూప్ యొక్క ఎంతమంది ప్రతి బిడగని ప్రభావ పేరు పేరు ప్రతి బిడని కాకని ప్రభావం ఆచరించండి వాళ్ళ కుటుంబంలో పరిచయించి ఆశ్రయించండి నూతనంగా మీరు అభిషక్కి తీసుకోవాలి బలంగా వాడుకోని ప్రభావ ప్రభావ పరిచయం ఇంకా ముందు తీసుకొని పోవాలా నీకులు స్వత్ పగలించాలా ఆయన ఇట్లు ప్రభావ తండ్రికి వందం ఒక ప్రభావ మా పిలుపు నిశ్చయం చేసుకోవాలి ప్రతి రోజు చేసుకొని తర్వా మీరు ముందుకు పోవాలి ప్రభావ ప్రతి రోజు పరిశీలించుకొని ముందుకు పోవాల ప్రభావ జాగ్రత్తగా పరిశుద్ధి యథార్థంగా జీవించాలా ఈ చివరి కాలంలో తర్వాత భయంకరమైన కాలంలో తర్వా ఆయన దృష్టి ఏ రీతి మనుషులు కార్యాలయం తీసుకుని వారు ఎక్కుతున్నాడు ఆయన వాటిని అవకాశం లేకుండా చోదించుకున్న ప్రభావం వాక్యం చోటిస్తుంది వాక్యం అసలు పెట్టుకుని ప్రభావం ముందుకు పోవాలా అలాంటి శోధనలో పాపం మీద పడుకున్న పశుద్ధులు జీవించాలా అనేక ప్రభావం ఎంతో నటించాలా అలాంటి విశ్వాసమైన జీవితం సేవా జీవితంలో మనం నటించుకుంటున్నాను ఎంతో మంది నశించిపోతున్నాయో వాళ్ళందరూ రక్షణ పొందాలా కఠిన లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవతలు బిడ్డలు పరిశుభ్రిక వందా తీసుపక్షానికి కుటుంబం ప్రభావ ఇంకా ఎంతో మంది ఉన్న కొత్త బిడెన్ చేసుకోండి స్వచ్ఛతం సంపూర్ణించుకోవాలి పొందిన గాలి స్వచ్ఛత మీరు దయచిస్తూ ప్రేమ చూపించడం చివరి దశ సిద్ధని మీరు ఆకర్షించడం ప్రభావం తీసుకోవడం సాధిస్తాం కనికరించండి కొత్త ప్రతి వారి కుటుంబాలకు మీరు ఆదరించిన రక్షణ మరణాన్ని అర్పించడం ప్రభుత్వం అనేక రక్షణ ప్రాణాలు ఉండాలి